పిల్లపిల్లా ఎక్కడ నుండి వస్తున్నావు గుడ్డు నుండి గుడ్డు నుండి వస్తున్నాను గుడ్డు గుడ్డు ఎక్కడ నుండి వస్తున్నావు గువ్వ నుండి గువ్వ నుండి వస్తున్నాను గువ్వ గువ్వ ఎక్కడ నుండి వస్తున్నావు గూటి నుండి గూటి నుండి వస్తున్నాను గుడు గుడు ఎక్కడ నీవు ఉంటున్నావు కొమ్మ మీద కొమ్మ మీద ఉంటున్నాను కొమ్మమ్మ ఎక్కడ నీవు ఉంటున్నావు చెట్టు మీద చెట్టు మీద ఉంటున్నాను చెట్టు చెట్టు ఎక్కడ నీవు ఉంటున్నావు నేల మీద నేల మీద ఉంటున్నాను నేల నేల ఎక్కడ నీవు ఉంటున్నావు నీలాల నింగిలోన తేలుతున్నాను